పూర్వస్థితి ఏముంది అదే అర్థమైందండి మరి ఇంతటి చిన్న పనిని మనం రోజువారీ చేయలేకట్లా మేధో మథనం అంటారు ఏంటండి మాట వినరు ఎప్పుడన్నా మేధో మధన బ్రెయిన్ స్టామింగ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ అంటే ఏం చేస్తారు తెలుసా ఎవరికైనా వెళ్ళారు ఎప్పుడన్నా ఇంటూ దీల్ బ్రెయిన్ స్టామింగ్ ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా ఉన్నాయి వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట మేధో మధన ప్రక్రియ అంటారు ఎవరైనా ఎవరైనా ఇదే దాని లక్ష్యం నిన్ను విపరీతంగా ఆలోచించేట్టు చేస్తాడు నీ లక్ష్యం గురించి నువ్వు విపరీతమైన ఆలోచిస్తా ఉంటా ఇరవై నాలుగు గంటలు అదే పనిచేసాను చేతండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్ని అవుట్ ఆఫ్ ది బాక్సే మన ఎప్పుడు కూడా విత్ ఇన్ ది బాక్స్ మోడల్ నీ మైండ్ ఎప్పుడు ఎలా పనిచేస్తుంది ఓ బాక్స్ లోపలే పనిచేస్తుంది అంతే నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించమంటే రా ఉదాహరణ చెప్పాలి అవునా అన్నింటికీ ప్రశ్నలు ఇస్తున్నాడా ఎవరా పిల్లలు ఎవరంటే ఈ పిల్లలు సర్టిఫికెట్ ఇచ్చారు ఇక్కడ ఉన్నారు అందరు ఇక్కడే ఉన్నారు ఒకసారి లేచి నిలబడి ఎవరో తెలుస్తుంది ప్రశంసించవచ్చు బ్యాచ్ చెప్పారు సునీత నీకే స్లిప్ అది నీలో చాలా ఉన్నాయి కానీ ఒక్కటి కూడా బయటికి రావడం ఎందుకు అన్ని ఉన్నాయండి కారణం శక్తి అదేగా వృద్ధాప్యం అంటే మరి వృద్ధాప్యం అంటే ఏమి లేదండి కాబట్టి ఆ బుద్ధిందే దాన్ని దాటే ప్రయత్నం మొదట ఏటో చెప్పి ఫస్ట్ బాగొచ్చురాయినక నాకు అట్లాగే చిట్కనపెట్టు సాక్షి సాక్షి తర్వాత ఈ సాక్షి ఎవరు అని ప్రశ్న రావాలని సాక్షి సత్తనంతా ఏమిటి అది నిత్యమైనదంతా ఏమిటి వచ్చేసావు అదే వచ్చేసినాయి ముందు ముందు అక్కడికి స్టెబులైజ్ అవ్వ మళ్ళా చెప్పుకో ఒకసారి మళ్ళా బట్టర్ రోజు దగ్గర పెట్టాలి నిత్యుడను శుద్ధుడను బుద్ధుడను శివుడు శివుడు తర్వాత నికరం ఇచ్చారు నిర్కొడమలు చదువుకోండి అమ్మా చాలా ఉన్నాయి నిర్లేప నిర్మల దగ్గర నుంచి మొదలు పెట్టండి వాటిలో ఉండే అన్నికారా అన్వయం కుదిరే చెప్పాలి చాలా ఉంటాయి అట్లాగా అది ముందేమిటి ఆత్మ ఇక్కడ శివుడు ఎలాంటి వాడు అండి రావాలి శివుడు నిరవయవుడు ఒకటానికి లింక్ ఉంది అక్కడ ప్రతి లక్షణానికి శివుడు ఎలా ఉన్నాడు నిరవయవం అవయవాలే లేనివాడికి ఆశ్రయం ఉందా కాబట్టి నిరామయం మరి ఆశ్రయం లేనివాడికి ఇది ఆనందమని ఇది ఆనందం లేదని ఉందా నిరంజనం నిరంజనం ఉన్నవాడికి మరి అంటే వాడికి ఆనందమే లేదు ఇంకా వాడిని అంటేదేమిటి ఆనందమే లేని వాడికి వాడికి ఏమి అంటదు కాపం అన్ని తీసుకెళ్లి శివుడిని ఎత్తిని పోసావు ఏమని ఒక్క బొట్టు కూడా నిలబడలే నిర్లేపం తర్వాత ఏమి అంటకపోతే ఏ స్థితిలో నిలిచావు ఇప్పుడు నిర్గుణం ముందు నిర్గుణం ఇవన్నీ కలప నిను పూర్ణమైతే వచ్చేస్తున్నాయి రాలేదు రాలేదు అన్న గుర్తు అది వచ్చేసారండి గెట్ రెడీ కూర్చోండి లేవండి ఎవరి స్వస్థానంలో వాళ్ళు ఎట్టా పడితే అట్టా కూర్చున్నారు ఇది అది ఇక్కడ రెండు రెండు ఆభరణాలున్నాయి ఇక అయితే కూడా ఇక చిన్నదా